పరిశుద్ధి మీకు స్థితుల స్తోత్రాలైనా అబ్రహాం ఇస్సాకు యాకోబ్ల గోపదేవా మీకు వననాలు తండ్రి ప్రవ్వీ ఘర్షకాలమంతా సురక్షితంగా మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి వచ్చినాం ప్రవ్వా అనేకమైన పనుల్లో అలసిపోతుండగా ప్రవ్వా మీరే మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకెంతో బదనాలు ప్రవ్వ మా శరీరాలు ఎంతగానో కృషించిపోతున్నాయి ప్రవ్వా అయినా కానీ మీరే మమ్మల్ని స్వస్తపరిస్తున్న నడిపిస్తున్నారు ప్రవ్వా దాన్ని బట్టి మీకెంతో బదనాలు అయినా ఈ యొక్క సాయంత్రం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రవ్వా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేడి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగున ప్రవ్వా మా యొక్క ఆత్మీయ నేత్రలను బిపని ప్రార్థిస్తున్నాం ప్రభావా సత్యాన్ని చూడాల ప్రవ్వా దాన్ని ప్రకటించాల ప్రవ్వా అనుభవ పూర్వంగా ప్రకటించే పిల్లలుగా మమ్మల్ని తయారు చేసి మీ రాక వారికి మమ్మల్ని అందరినీ సిద్దపరచుకోమని పరిశుద్ధ నామన ప్రార్థించున్నాం తండ్రి ఆమె కొన్ని వారాల నుంచి మనము ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయంలోని వాక్యాన్ని చూస్తున్నాం బహుశా పన్నెండు వారాలు పన్నెండవ వారం అనుకుంట ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయంలో దేవుడు ఆమోసుకు దర్శనం అనుగ్రహించి అందులో ఆమోసును ఏమి చూస్తున్నావని ఏడవ వర్షనంలో అడుగుతున్నాడు మరియు యహోవా తాను మటపుగుండు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శరీతిగా నాకు కనబరచెను యహోవా ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడుగుగా నాకు మట్టపు గుండు నేను అంటిని అప్పుడు యహోవా సెలవిస్తున్నది నా జిల్లలకు ఇస్రాయల్ మధ్యను మట్టపు గుండు నేనికను వారిని దాటిపోను ఇకు సద్దతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇస్రాయల్ ప్రతిష్టిత స్థలములను నాశనమగును నేను ఖడ్గము చేత పట్టుకుని ఎడోబాము ఇంటి వారి మీద పడుదును ఈ యొక్క దర్శనం గురించి మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం మటపు గుండు సాదృశ్యం యేసు ప్రభుకు సాదృశ్యం తన నీతికి సాదృశ్యం అనే విషయాన్ని మనం చూసినాం మటపు దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యం దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం అనే ఆదరణలతో కూడిన విషయాలను మనం ఎన్నిసార్లు ధ్యానించిన ఇస్రాయేల్ మధ్యలో దేవుడు మట్టపు గుండును వేయబోతున్నాడు దర్శనీతిగా గోడ చక్కగా కట్టబడిన గోడ మీద దేవుడు నిలబడి ఆ మట్టపు గుండును మనం చూస్తున్నాం కాబట్టి గోడ దేనికి సాదృశ్యం మట్టపు గుండు దేనికి మఠపు గుండు ఇస్సాల్ పెద్దల మధ్యాహ్న వేసినప్పుడు ఆ ఇస్సాల్ ఎన్ని గుంపులుగా విభజింపబడ్డారన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం మొదటిది ఇస్కు సంతతి రెండవది ఎరోబాము ఇంటివారు ఈ దర్శనము ఎప్పుడు నెరవేరింది అని మనం చూస్తే చరిత్రలో నెరవేరినట్లు మనం ఎక్కడ చూడం కానీ దేవుడు మనకి దాన్ని కొన్ని వారాల నుంచి చూపిస్తున్నాడు ఈ దర్శనము మన కాలంలో నెరవేరుతుంది ఇందాక బ్రదర్ చెప్పినట్లు క్రిస్మస్ అనే అపొస్తలులు అపోస్తలు ఎవ్వరూ చేయలే అపోస్తకరంలో ఎక్కడా అనిపించదు ఆ పండుగ బైబుల్ అంతటా కేవలం ఏడు పండగలే ఉన్నాయి ఆ ఏడు పండగలు యేసు ప్రభు య జనన మరణ భూస్థాపన పునరుద్దానానికి సాదృష్టంగా ఉంది ఆయన తిరిగి రాకడానికి సంబంధించినవి ఆ ప్రతి పండుగ ఆయన రాకడకు ఆయన పుట్టుకకు ఆయన మరణానికి ఆయన పునరుద్ధానానికి ఆయన తిరిగి రానయ్యున్నవాడన్న దానికి సాదృష్టంగా ఉన్నాయి ఆ పండుగలు ప్రతి పండుగ మీరు చూస్తే ఉంటుంది మనం కొన్నిసార్లు ధ్యానించిన వాటి గురించి కానీ ఎప్పుడైతే యేసు ప్రభు కల్వరి శిలలో తన ప్రాణాన్ని సమర్పిస్తూ సమాప్తమైనది అన్నడో ఆ కాలము సమాప్తమైంది పండగలు సమాప్తమైన పాత నిబంధన జీవిత విధానాలు సమాప్తమైన పాతవి గతించినై సమస్తము కృతమైన కాబట్టి శారీరకమైన జీవిత విధానాలు ముగించిపోయినాయి ఆచారాలు ముగించిపోయినాయి అందుకే మనకి కృత నిబంధన కాలంలో కూడా దశమ భాగం గురించి ఎక్కడ అనిపించదు పౌలు ఒక నిజంగా ఉనింటే చెప్పేవాడు మనకి పౌలే కాదు పేతురే కాని ఎవరే కాని ఏ సేవకులు కూడా ఆ దశమ భాగం గురించి మనకు చెప్పినట్టు మనం చూడండి క్రిస్మస్ పండుగ చేసుకోవాలని చెప్పినట్టు చూడం అదే ఏడు పండుగలు చేసుకోమని చెప్పినట్టు చూడం ఇసరి ఏడు పండుగలు దేవుడిస్తే వాళ్ళు ఇంకొక రెండో మూడో పండుగలు అతక పెట్టుకున్నారు ఆ బబులోను కాలంలో ఎస్తేరు కాలంలో మనం వాట్ చూస్తాం హనుకు అనే ఒక పండగను తెచ్చిపెట్టుకున్నారు అట్లనే ఇంకో నాకు జ్ఞాపకం ఇంకా రెండు పండగలు తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు అంటే ఆ బబులోను కాలంలో లేక ఆ పారసిక దేశ రాజు కాలంలో వాళ్ళు దేవుడు వాళ్ళని విమోచించండు అని జ్ఞాపకార్థంగా వాళ్ళు హనుకు అనే పండగను పెట్టుకున్నారు హనుకు అంటే ఇంగ్లీష్ లో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు అంటే దీపాలు వెలిగిస్తారు ప్రతి ఇంటి ఎదుట దీపాలు వెలిగించుకుంటారు ఈ సల్పల్ని ఈ రోజు కూడా పండగ చేస్తారు హనుకు అనే పండగ హనుకు పండుగ వస్తే ఆ గోడ అన్ని దీపాలు పెడతారు ఇంత చిన్న బుడ్డిలలో నూనె పోసి దానికి ఇంత ఒత్తి పెట్టి దానికి నూనె దానికి వెలిగించి మొత్తం ఇంటి చుట్టూ దీపాలు పెట్టుకుంటారు వాళ్ళు మన దేశంలో కూడా చేస్తారు హనుక్కు అనే పండుగ ఏం పర్లేదు చిన్న పిల్లల్ని ఎందుకు దుఃఖపేర్చాలా వాళ్లతో కూడా చేపిస్తా ఆ పండగ పండగ చేపిస్తారు కానీ దేవుడు ఆ పండుగ నేను పెట్టలేదు అంటున్నాడు నేను పెట్టలేదు నాకు అవి అసహ్యం అంటున్నాడు ఎక్కడ పండగలు నియామక దినములు సబ్బాతులు నువ్వు అన్ని రాబో వాటి ఛాయనే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది నీడలు ఛాయలు మనము పాటించడానికి వీల్లేదు ఇవన్నీ ఆయన యొక్క నీడలు కానీ నిజ స్వరూపం ఉంది కాబట్టి చూడండి నిజ వచ్చేంత వరకు పండగలు ఆచరిస్తే పర్లేదు ఎందుకంటే నువ్వు విశ్వాసంలో ఆయన కొరకు కనిపెట్టుకున్నావు నీడను వింబడిస్తున్నావు ఎప్పుడైతే నిజంగా ఆయన కనిపించినప్పుడు నువ్వు నీడలను వింబడించావు నిడనం వెంబడిస్తే ఖచ్చితంగా నీకు పిచ్చి అన్నట్టే కాబట్టి నిజ స్వరూపము ఆయన వచ్చినా కాను వాటిని పాటించడానికి వీల్లేదు అందుకే పౌలు ఈ విషయాన్ని మనకి ఎంతో తేటగా చూపిస్తారు ఒకసారి చూడండి గలతుల రాసిన పత్రికలో ఈ మీరు చూస్తున్నారు ఈ వాక్యం గలత రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వర్షం నుంచి పౌలు మాట్లాడుతున్నాడు గళితుల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనం మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు తప్పేముంది బ్రదర్ పాల్ అని వచ్చారు పౌలు బ్రదర్ తప్పేముంది వీటిని ఆచరించడంలో ఏముందా చూడండి మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోలేము అని మిమ్మను గుర్చి భయపడుచున్నాను వీటిని ఆచరించే వారి జీవితము వ్యర్థమైపోతుంది రక్షణ మార్గము రక్షణ అనుభవము వ్యర్థమైపోతుంది అని చెప్తున్నాడు ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నాడు బ్రదర్ దినములు ఆచరించదు ఏ దినచరించదు ఎందుకంటే ప్రతి దినము దుష్టునికి సమర్పించబడ్డ దినం అందుకే సండే అంటే సన్ ఘడ్ మండే అంటే మూన్ గాడ్ ట్యూస్డే అంటే ఇంకొక దేవతకి ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పాను పేర్లన్నీ టైమ్ దానికి సంబంధించిన మనము మటపు గుండెకి సంబంధించిన బోధధ్యాని కొన్ని వారాల నుంచి అది ఆగుతలేదు అది పోతనే ఉంది ముందు నువ్వు ఏ దినమును కూడా ఆచరించదు అన్నాడు సరే బ్రదర్ మళ్ళీ నేను వ్యాలంటైన్స్ డే ఆచరించొద్దా అది అన్యుల పండగ మదర్స్ డే బ్రదర్ మళ్ళీ మదర్ ని సన్మానించాలనుంది కదా మళ్ళీ మదర్స్ డే ఆచరించద్దా బైబుల్లో ఉందా మదర్స్ డే ఆచరించమని ఎక్కడన్నా నీ తల్లిదండ్రులు సన్మానించమని ఉంది కదా నీ పండగ చేయమని ఉందా ఫాదర్స్ డే బ్రదర్స్ డే ఇంకేముంది చిల్డ్రన్స్ డే టీచర్స్ డే ఉందా ఇంకేమున్నాయి ఏ డేస్ ఉన్నాయి వరల్డ్ హెల్త్ డే వరల్డ్ ఎయిట్స్ డే కూడా ఉంది నవంబర్ ఫస్ట్ వరల్డ్ ఎయిట్స్ డే అట్లా ఎన్నో డేస్ పెట్టుకున్నారు పెట్టుకుని ఆ దినవశపుడు జ్ఞాపకార్థంగా ఫుల్ బిజినెస్ ఇది అంత బిజినెస్ మతము అంతా బిజినెస్ కి సంబంధించింది డబ్బులు సంపాదించుకోవడానికి సంబంధించింది మీరు ధనాన్ని ఆర్జించకూడ లోకంలో అన్నాడు ఏసు కాబట్టి నిజ స్వరూపం అది దానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామంటే వాళ్ళు ఆ బ్రదర్ ఇందాక చూపిస్తున్న వాక్యం ప్రకారంగా వీరు క్రైస్తవులు అనబడిరి అంటే అన్యులు వీరు క్రైస్తవులు వీరు ఎవరు పనులు పాడుకుంటా పోతున్నారు వీళ్ళెవరు వీళ్ళు క్రైస్తవులు ఎవరు పెట్టినరో పేరు అంత్యోకయ అంటే అవుట్ సైడ్ ఎరుసలేం అంత్యోకయ్య అనే స్థలము ఎరుసలేం బయట ఉంది అంటే అనుల స్థలం అది ప్రపంచంలో మొట్టమొదటి అనిల సంఘము అంత్యోకేయ అనే స్థలంలో ఉంది ఫస్ట్ చర్చ్ ఏమో ఎరుసలేం లో స్టార్ట్ చేశారు పేతూరు అంత్యోకియాలో పౌలు వీళ్లు పోయి సేవ చేస్తుంటే మనుషులు రష్టపొందినారు అది అన్యుల స్థలం అయితే అనిలు వేరే వాళ్ళు వీళ్ళెవరు మన మధ్యలోకి వెళ్లే కదా వీళ్ళు పొంది వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడంటే వీళ్ళు క్రైస్తవులు అని అని పెట్టిన పేరు కాని బైబుల్ మనం చూస్తున్నాం దేవుడు మనకి మంచి పేరు పెట్టింది ఏమని తెలుసా వీరు దేవుని ఇస్రాయేలీలు క్రొత్త పదమది పాత కాదు క్రొత్త దేవుడు చెప్పిండు మనకి పేరు దేవుని ఇస్రాయేల్ ఆత్మీయ ఇస్రాయేల్ లేక యాజక సమూహం రాజులైన యాజక సమూహం దేవుని ప్రజలు పరిశుద్ధ జనంగం దేవుని సొత్తు ఇటువంటి పేర్లు పెట్టిండి మనకి కాబట్టి మనకి ఈ పేర్లు ఎందుకు పెట్టిండు లేదు ఈ నా పేరు నాకు సంబంధించింది కాదు పేరు శారీరకంగా ఇస్రాల్ పుట్టిన వాళ్ళకు సంబంధించింది వారు ప్రతి దినము దేవుని దూషించిన వాళ్లే ప్రవక్తలని చంపిన వారే ప్రభువుని చంపిన వారు శిష్యులను చంపిన వారు ఈ రోజు కూడా చంపుతున్న వారు ఎరుసలేం లో సమాధానం ఉందని లేదు క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి ఇష్టమే లేదు మరీ విశేషంగా నువ్వుపై అరే నువ్వు కాదు ఇస్రాయల్ నేను ఇస్రాల్ అంటే వాడు ఒప్పుకుంటాడా భవిష్యత్తులో ఖచ్చితంగా తంతాడు వాడు ఖచ్చితంగా చంపుతాడు మనల్ని కానీ బైబుల్ చెప్తుంది నిజమైన ఇస్రాయల్ రోములు రాష్ట్రపతిగా రెండో అధ్యాయులుంది మనం ఎన్నికలో ఇచ్చినాం బయటికి యూదులైన వాడు యూదుడు కాడు బాహ్యానికి అంటే శారీరకంగా బాహ్యానికి యూదురైన వాడు యూదుడు గాడు అంతరంగ మందు యూదులైన వాడి నిజమైన అని పౌల్ చూపించింది మనకి కాబట్టి నిజమైన యూదులు ఎవరు నేను కాదని చెప్తావాను నువ్వు అబద్దం కొనువే క్రైస్తవ నేను కాదు బ్రదర్ యూదు వాడు యూదుడు ఇస్రాల్ దేశంలో పుట్టిన యూదుడు నువ్వు అబద్దం చెప్తున్నావు పుల్పిఠం మీద దేవుని ప్రజలు వాళ్ళు బ్రదర్ మనం కాదు నువ్వు అబద్దం చెప్తున్నావు నీకు వాక్యం తెలియదు మనల్ని దేవుని ఇసాల్ గా మార్చింది మీరు చూడండి గళిత దేవుడు మనల్ని ఇసాల్ గా మార్చుకున్నాడు కల్వరి మీద తన ప్రాణాన్ని అర్పిస్తూ మనల్ని తన ఇస్ మార్చుకున్నాడు ఆ అంతరంగ యూదులుగా మార్చుకున్నాడు యేసు నువ్వు ఎప్పుడైతే దాని స్వీకరిస్తావో అప్పుడే ఈ బైబుల్లోని వాగ్దానాలన్నీ నీవైతాయి అప్పుడే ఈ దర్శనాలు ఈ ప్రవర్చనాలు నీకు అర్థమైతాయి లేకుంటే కావు ఎందుకంటే నువ్వు ఆయన ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని త్రుణీకరిస్తున్నావో ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి నువ్వు రక్షణ పొంది కూడా పాపంలో ఉన్నావు కాబట్టి రక్షణ రక్షణ కాకపోతది ఆజ్ఞ అతిక్రమించినవాడు పాపంలో ఉన్నవాడు అంతే దేవుని వాక్యం ప్రకారంగా కాబట్టి మీరు దినంలోనే ఆచరిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆధ్యాగ అతిక్రమిస్తున్నారు ఏ దినా గానీ పర్లేదు లేదు బ్రదర్ నేను పుట్టినరోజు చేసుకుంటే తప్పేముంది నా పెళ్లి రోజు జ్ఞాపకం తీసుకుంటే తప్పేముంది చనిపోయిన రోజున జ్ఞాపకం చేసుకుంటాడా నువ్వు చచ్చిపోయాక నువ్వే నిన్నెవరు జ్ఞాపకం చేసుకుంటాడు బతుకున్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి చచ్చిపోయాక జ్ఞాపకం చేసుకుంటాడు ఏం లాభం చనిపోయిన పడ్డవారు చనిపోయిన వారు మరోబడ్డ వారు అని ఇరిమియలారు మనం ఎనిసలు వాక్యం ఏవి కూడా మనం చెయ్యొద్దు సమాధుల పండగ చెయ్యొద్దు అది నిషిద్దమైంది కోతకాలపు పండగ అని ఒకరు చేస్తారు క్రైస్తవులు జనవరి వస్తుంది దానికి ముందు జనవరి ఫస్ట్ వస్తుంది ఇక్కడ ఉంది అది మాసములు అంటే నెలలు ఉత్సవ కాలములు అంటే పండగలు ఉత్సవం అంటే పండగ సంవత్సరములు సంవత్సరం పాటించిన ఇంత బాగుంది వాక్యం మరి ఎందుకు ఎవరు చెప్పలేరు నేను ఒకరోజు యశ్వంత చెప్తుంటే విన్నా ఇక్కడ ఎట్లనే ఏదో స్థలంలో వాక్యం చెప్తుండ ఊర్లో అనుకుంటా బహుశా ఆయన ఏం చెప్తుండే ఒకరోజు ఆయన టీవీ చూస్తుండే మనకంత అవకాశం లేదు టీవీ చూసేంత అవకాశం లేదు మనకి ఎందుకంటే పొద్దున పోతే సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తాం టీవీలు చూసే అవకాశం టీవీ ముందు కూర్చొని దీర్ఘంగా ధ్యానించే అవకాశమే ఉండదు మనకి నేను ఎప్పుడన్నా న్యూస్ చూస్తా అంతే అదే ఎందుకు న్యూస్ చూస్తే ఈ ప్రొఫెషనల్ ఏటల్ నెరవేరుతున్నాయని నాకు అర్థం కావాలంటే అవే న్యూస్ చాలా సరే ఈ లోకంలో చూసేవాడికి వేరే రీతిగా ఉండొచ్చు నేను చూసేదానికి వేరే రీతి ఉండదు నా అర్థం ఎందుకు చూస్తుంది నేను టీవీ అంటే న్యూస్ రష్యాలో ఏం జరుగుతుంది యూరోప్ ఏం జరుగుతుంది యునైటెడ్ స్టేట్స్ ఏం జరుగుతుందో ప్రపంచాత్మకంగా ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోవడం వరకు చూస్తాను అంతే అంతే కంటే నేను ఇంకా ఇంకా వేరే టైం ఓపిక మనకి ఈ రోజుల్లో లేదు పొద్దున పోతే రాత్రి తొమ్మిది అవుతుంది ఎవ్రీ డే చూస్తాం సరే యశ్వంతారు రక్షణ ఛానల్ చూస్తున్నాడు అంటే చెప్తున్నాడు ఒక పాస్టర్ నువ్వు చెప్పినట్లే చెప్తున్నాడు అన్నాడు అరే మన అంటాడు ఇంకోటి దొరికింది హైదరాబాద్ లో అనుకున్నాను నేను అంటే దేవుడు అనేక రీతిలుగా తన బిడలే ఉంటాడు ఎవరికి చెప్పాలా ఈ వాక్యాలన్నీ అందుకే ఆమోసా మూడో మనం ఎన్నిసార్లు చూస్తున్నాం తన దాసిన ప్రవర్తనలతో ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏమీ చెయ్యడు మనకే చెప్తున్నాడా లేక ఇంకెవరి చెప్తున్నాడా ప్రపంచం అంతా ఎవరికైనా చెప్పొచ్చు నాకైతే నేనైతే ఎక్కడ విన్లే ఎవరు రేడియోలో చెప్పడము టీవీలో చెప్పడము పుస్తకాలలో కూడా నేను చూడలేదు ఒకరోజు ఎందుకు దళితుల రాష్టపతిగా దీర్ఘంగా ధ్యానిస్తే మూడవ దేవు నుంచి సరే మూడు నుంచి మెల్లిగా బోధం నాలుగులో ఏముందని ధ్యానిస్తుంటే అక్కడ ఆగిపోయినా నేను అక్కడ ఆగిపోయి అది మొత్తం గందరగోళం చేసింది ఈ వాక్యం కదా మన సేవ జీవితాన్ని గందరగోళం చేసింది సరే మనం గందరగోళం కావాలా భూతల క్రిందులు కావాలా ఈ వాక్యం విన్నాడు భూతలక్రిందులు అవుతాడు ఖచ్చితంగా అవుతాడు వాళ్ళని తలకే కిందేసుకోవాలి కాళ్లు పైకి పెట్టుకోవాలి వానికి అప్పుడే బుద్ధి ఎందుకంటే సీదం అంటే బుద్ధి రాదు కదా ఇంత తేటగా ఉన్నా కూడా మనకి ఎందుకు బుద్ధి రాదు నీ దిన ఆచరించద్దు మాసంలో ఆచరించద్దు ఉత్సవ కాలంలో ఆచరించొద్దు సంవత్సరంలో ఆచరించొద్దు అని ఎందుకు చెప్తున్నాడు పౌలు అవన్నీ దయ్యాలకు సంబంధించినవి ఎన్ని సార్లు నేను దీర్ఘంగా వాటిని చూపిస్తాను మీకు ప్రతి దినము వాళ్ళు ఏ రీతిగా వారి దేవతలకు సమర్పించారు ఆ రోమియోలు వాళ్ళ రక్షణ పొందక ముందు వాళ్ళు వారి దేవతలకు సమర్పించారు ప్రతి నెల జనవరి అంటే ఒక దేవతకి ఫిబ్రవరి అంటే ఫిబ్రువ దేవతకి మార్చ్ అంటే మార్చ్ అనే గ్రహముంది మార్చ్ అనే గ్రహం తెలుసా మీకు తెలుగులో ఏమంటారు దాన్ని ఒక గ్రహం ఉంది నవగ్రహాలున్నాయి నవగ్రహాలకి ఈ పేర్లు పెట్టింది ప్రతి నెల ఒక నవగ్రహానికి పేరు మీరు ఎప్పుడన్నా చూసిండ్రాప్రిస్ అంటే ఒక దేవత జూన్ అంటే జూపిటర్ కి సంబంధించింది జూన్ అంటే జూపీటర్ యొక్క భార్య పేరు అట్లనే ఆగస్ట్ అంటే సీజర్ అగస్టస్ అనే ఒక రాజు పేరు వానికి సమర్పించారు జులై అంటే జూలియస్ సీజర్ ఇంకొక రాజు ఉండే వానికి సమర్పించినట్ల పేరు అట్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవతకు వాళ్ళు సమర్పించి వాళ్ళు ఏం చేశారంటే ఈ నెల ఈ దేవత మనం ఇప్పుడు ఈ నెల ఇదే పండుగ చేసుకోవాలి వచ్చే నెల ఇంకొక దేవత ఆ నెలంతా ఆ దేవతకు పండుగ చేసుకోవాలా ఆ గుడికి పోవాలా అట్లా వాళ్ళు ఈ సంవత్సరాంతము దేవతల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి మనం వాటిని ఆచరించద్ లేదు నేను పండగ రోజు దేవుడికి వదనాలు చెప్తున్నాను సమర్థించుకోవడం చూడండి విశ్వాసము సమర్థించుకోవడం ఆపోజిట్ ఎప్పటికైనా సమర్థించుకోవడం అంటే నీ సొంత తలంపులు ఉపయోగిస్తున్నావు బైబుల్ ఏముందంటే నీ తలంపులు అన్నింటినీ ఆయనకు సమర్పించేసాయి ఆయనకి చోటి అనుంది నీ ప్రతి తలంపుని ఆయనకు సమర్పించాలా లేకపోతే ఆయన స్వరం నువ్వు ఎట్లా వింటావు నువ్వు నీ తలంపులు ఆయన స్వరాన్ని అడ్డగిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన విశ్వాసానికి కరత ఇక్కడుంది విశ్వాసం ఇక్కడ తలంపులు నీ తలంపులున్నాయి ఇవి దాని మూయాలనా అది దీని మూయాలనా ఆయన తలంపులకు నువ్వు చోటిస్తే నీ హృదయంలోకి వచ్చాయని కూర్చుంటే ఆయన తలంపులన్నీ నీకు ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు ఆయన తలంపులు ఇవి ఇక్కడ ఉన్నాయి మీరు వాటిని పాటించడం వలన మీ గురించి నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుతున్నా అంటున్నాడు పౌల్ అంటే మీ గురించి నేనేం కష్టపడ్డా ఎంత కష్టపడి మీకు సువార్త ప్రకటించి మిమ్మల్ని రక్షణ నడిపించి మీకు బాప్తిజం ఇచ్చి మీ గురించి నేను ప్రయాసపడి ఉపాసం ఉండి ఎన్నో మిమ్మల్ని ఆదరించి బలపరిచిన అదంతా వృధా అయిపోతుంది ఎందుకంటే మీరు శిలువ మరణాన్ని వమ్ము చేస్తున్నారు ఎప్పుడైతే మీరు తిరిగి వీటిని ఆచరిస్తారో తిరిగి మీరు నీడని వెంబడిస్తున్నారు నిజ స్వరూపాన్ని కాదు నిజ స్వరూపం ఎక్కడుంది నీ శరీరము నీడ నిజ స్వరూపం నీ హృదయం కాబట్టి నువ్వు శరీరాన్ని వెంబడిస్తావా నిజ స్వరూపమైన నీ హృదయాన్ని వెంబడిస్తావా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆర్దించేవాళ్లు ఆత్మతోనూ సత్యంతోను ఆర్దించాలా శరీరకంగా కాదు పండగను నియామకం దినములు పెట్టుకుని ఆచరిస్తే కాదు కొలస రాష్ట పత్రికలు మీకు తీర్పు తీర్చని అవకాశం ఇయకుడి దేని విషయంలో చూడండి కొలస రాష్ట రెండవ అధ్యాయము పదహారవ వచ్చా కాబట్టి అన్నపానముల విషయంలో అంటే ఏం తినాలా ఏం త్రాగాల పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలో నైన్ ఏమేము అందులో పండుగ అమావాస్య విశ్రాంతి దినం పండుగలు అమావాస్యలు అంటే నెలకు ఒకసారి కదా దాని తర్వాత విశదినము అంటే సండే కొంతమందికి సండే కొంతమంది సాటర్డే కొంతమందికి ఫ్రైడే క్రిస్టియన్స్లని వాటి అనువాటి విషయంలో మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయకుడి అంటే తీర్పు ఉంటది వీటి విషయమై తీర్పు ఉంటది చెప్పబడ్డ వాక్యము నువ్వు పాటించిపోతే నీకు తీర్పు ఉంటది కాబట్టి నువ్వు ఎవరికి అవకాశం ఇవ్వద్దు ఎవరికి అవకాశం ఇవ్వద్దు ఎందుకు ఇవి రాబోవాటి ఛాయనే ఏవి పండగలు విశాఖ దినములు అమావాసలు ఇవి రాబోవాటి ఛాయ కాని నిజ స్వరూపము యేసు ఉన్నది ఇప్పుడు ఒకటే ప్రశ్న నేను నిజ స్వరూపాన్ని పాటించాలనా నీడను పాటించాలనా నిజ స్వరూపాన్ని పాటిస్తే నీకు విశ్రాంతి విడుదల నీడను పాటిస్తే నీకు తీర్పు చాలా కఠినంగా ఉంది అది స్ట్రెయిట్గా ఉంది అది మర్మములతో కూడిన బోధనా మర్మంతో కూడిన బోధన ఏం లేదు ఇక్కడ ఏసిన ఒకటే మర్మం మనకు బాగా అర్థమైంది సమస్తము ఆయన మూలంగా కలిగాను సమస్తము ఆయన కొరికే కలిగాను అదొకటే మర్మం మనకు అర్థమైంది ప్రతిదీ ఆయన కొరికే ప్రతిదీ ఆయన మహిమార్థం కోరికే తయారు చేయబడింది నిర్మించబడింది సృష్టించబడింది పౌలు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు పన్నెండవ వచ్చిన చూడండి గలతి నాలుగు పన్నెండు చూడండి సహోదరులారా నేను ఒకప్పుడు మీ వంటి నేను కూడా పండగలు చేసినే నేను కూడా చెప్తున్నా ధైర్యంగా నేను కూడా పండగలు చేసినా నేను కూడా ఇంటి మీదకి ఎక్కి స్టార్ కట్టినా నేను కూడా ఇంటి ఎక్కడెక్కడ వెల్ఫేర్ సెంటర్ అని చెట్టు నరికి ఆ సైకిల్ కి కత్తి పెట్టుకుని పోయి ఆ చెట్టు నరికి దొంగతనంగా దొంగతనంగా చెట్టు నరికి తీసుకొచ్చి దాన్ని అలంకరించేటు ఎన్ని నాకు షాక్ కొట్టింది నేను నుండి వాడు మీ వంటి వాడనైతే వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను ఒకప్పుడు నేను మీ వల్లే ఉన్నాను కానీ ఇప్పుడు లేను ఒకప్పుడు నేను కూడా మీ వల్లే ఉన్నాను ఇప్పుడు నేను లేను కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి ఒకప్పుడు నా వల్లే ఉన్నారు ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా మీరు అట్టండి నేను ఇవేవి పాటించు సరే ఈ జ్ఞానం నీకు ఎక్కడికి వెళ్ళొచ్చింది బ్రదర్ ఓన్ చెప్పిండ ఫారిన్ కంట్రీ నుంచి చాలా మంది ఏమంటారు తెలుసా చంద్రశేఖర్ బ్రదర్ ఇంటర్నెట్ లో వెతికి ప్రకటిస్తారు అనుకుంటారు ఇంటర్నెట్ వెతడానికి ఓపిక కూడా ఉండదు అంత భయంకరమైన జీవితాలు ఇందాగా బెప్పాడు అలసిపోతున్నాం ఇంటర్నెట్ కంప్యూటర్ టీవీ తీసి పెట్టే అంత ఓపిక లేదు అంతా అలసిపోతున్న జీవితాలు ఈ రోజులలో నువ్వు చెప్పకపోతే ఇంకొకరిని లేపుకుంటాడు దేవుడు అంతే కాబట్టి మటపు సంబంధించిన విషయం కొన్ని వారాలు చూస్తున్నాం నీ జీవితం ఏ రీతిగుంది దేవుడు మటపు గుండు చక్కగా కట్టబడిన గోడ మీద నిలవబడి ఉండేను ఈ గోడ దేనికి సాదృశ్యం విషయం కొన్ని వారాల మనం ధ్యానిస్తున్నాం ైస్తవ గుంపు ఇస్సాకు సంతానము మరి ఒక క్రైస్తవ గుంపుకి ఎరోబాము సంతానము మరి ఒక క్రైస్తవ గుంపుకి మూడు క్రైస్తవ గుంపులు నీ జీవిత విధానం ఏ రీతిగా ఉండాలా గోడవలే చక్కగా ఉండాలా అంటే నీలో ఏ లోపం ఉండద్దు మంచిగా పునాది అపోస్తులది ప్రవక్తల పునాది మీద కట్టబడ్డ గోడవలను ఉండాలా అనే వాక్యం మనసలా చూసినా చక్కగా కట్టబడి నువ్వు గోడలుగా తయారై పట్టణానికి ప్రాకరపు గోడలాగా నువ్వు తయారు కావాలా అంటే పట్టణానికి నువ్వు కావలి అదే రీతిగా కావలి వాడు ఏరీతిగా గోడ మీద తిరుగుతున్నాడో నీ జీవితం కూడా కావలి వాణి వలే తయారు కావాలా అనే వాఖ్యలు మనం చూస్తున్నాం అంటే అడుగు నువ్వు మార్పు చెందుతున్నావు కడబూరం రోగినప్పుడు మీరు మార్పు చెందెదరు కడబూరం రోగినప్పుడు మీరు మార్పు చెందరు కడబూర అంటే చివరి చివరి వార్నింగ్ చివరి వార్నింగ్ ఈ చివరి వార్నింగ్ ఇచ్చినప్పుడు మీరు మార్పు చెందాలా ఏ రీతిగా మార్పు చెందాలా సంపూర్ణంగా మార్పు చెందాలా అడుగడుగున మార్పు చెందాలా నువ్వు మతక్రైస్తవ గుంపుల నుంచి బయటికి రావాలా గోడ వలె కట్టబడాలా అసలైన పునాది తెలుసుకోవాలా ఏసు ఆ పునాది ఆ మూలకు తలరాయైన ఆ రాయి వలే నువ్వు తయారు కావాలా ఆ గోడలాగా సంపూర్ణంగా కట్టబడాలా చక్కగా ఉండాలా నీలో ఏ లోపుండదు నీ నుదుటి మీద ఏ కలంకం ఉండద్దు మచ్చ ఉండదు నీ నోట్లో ఎటువంటి అబద్దం ఉండడానికి వీల్లేదు నువ్వు చెప్పే వాక్యంలో అబద్దం ఉండదు ఆ రీతిగా సంపూర్ణంగా తయారు కావాల దాని తర్వాతనే నువ్వు కావాలి వాని వాళ్ళే దానిమీద తిరుగుతా నిన్న తెలవారి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను కావాలి వాడు ఒంటరి విషయం మరోసారి జ్ఞాపకం వస్తుంది వాడి జీవితాంతం వాడు ఒంటరి వాడే వాడిని ఎవడు ఈ లోకంలో వానికి ఏమైతుంది వాడు ఎండకు వానకో చలికి మంచుకు అక్కడ తడుస్తున్నాడు వాడు అంటున్నాడు పోయేవారం చూసినాం మనం అట్టుపోయిన వారం చూడండి ఎవరు చూపిస్తారా వాక్యం యశయ గ్రంథమా దేశ గ్రంథం ఇరవై అధ్యాయం ఆరు సరే సేవ జీవితంలో ఫస్ట్ నువ్వు కావలి వాణి వలె ఉంటేనే గాని ఇతర కావలి వాళ్ళను తయారు చేసుకోలేవు ఈ విషయం చాలా ముఖ్యమైనది సేవకులు ముఖ్యంగా ఇది నేర్చుకోవాలి సేవకురాలు మీరంతా మీరంతా సేవ చేసేవాళ్ళు కాబట్టి మీరు శారీరకమైన జీవితాలను విడిచిపెట్టాలా చాలా డేంజరస్ నీకింత శరీరమైన జీవితం ఉంటే దానికి ఖచ్చితంగా నీకు శిక్ష ఉంటది ఏదో రీతికి శిక్ష ఉంటది ఆయన ఖచ్చితంగా నిన్ను మార్చుకుంటాడు నేను శిక్షించకుంటే ఆయన ప్రేమని నీలో కనిపించదు నీలో శారీరకమైన జీవితం ఇంత ఉన్నా నిన్ను మార్చుకుని నిన్ను సంపూర్ణంగా ఆత్మీయంగా తయారు చేసుకోవాలంటే ఆ శరీరమైన దాన్ని కట్ చేయాలయన ఆయన విధానం అది ఆయన ప్రేమ కుమారులు శిక్షించనిచ్చో వారి దుర్బీజులు అని హెబ్రిల్ రాష్ట మనం చూస్తాం పన్నెండవ దేమ నువ్వు మంచి బీజం కావాలంటే ఖచ్చితంగా ఆయన శిక్షకి నువ్వు గురి కావాల్సిందే కాబట్టి మనం ఆయన మరణంలో మనము బాప్సం పొందిన వారం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధనలో పాల్పొందిన వరం కాబట్టి మనం ఇంకెందుకు శారీరకంగా జీవించాలా మనం ఆత్మీయంగానే జీవించాలా సంపూర్ణంగా ఆత్మీయంగా తయారైతేనే ఇవన్నీ నీకు చూపిస్తాడు దేవుడు చూడండి నువ్వేం చేయాలి ఇప్పుడు ఐదవ వచనం ఆరో వచనం ఏస్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనం నీవు వెళ్లి కావలి వారి నియమింపు నేను నియమించాలనా నేనెందుకు నియమించాలా అనేది శారీరకమైంది నీకొక బాధ్యత అప్పగించబడి నువ్వు ఇంతకాలము కావాలి వాని సేవ చేస్తున్నావు ఇప్పుడు ఇంకొక కావాలి వాళ్ళని నియమించు ఆ కావలి ఇంకొక కావాలి నియమించాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావాలి వాళ్ళు పట్టణానికి కావాలి కాసేవాడివి నీకు నిద్ర ఉండదు దేవరాత్రములు ఆ గోడ మీద ఎదుర్తున్న జీవితం ఆశ్చర్యం నాకు నిన్న మా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు మేల్కొనున్నావు లోపల పండుకొని అందరూ కునికి నిద్రించిరి లోపల అందరు నిద్రిస్తున్నారు ఇది ఆత్మీయమైన విషయం నాకు తక్కున అప్పుడు మైండ్ మెలిగింది కరెక్ట్ కావలివాడు గోడ మీద దివరాత్రంలో తెల్లవారి పూట సాయంత్రం పూట అని ఉంది కదా అక్కడ ఎనిమిదవ ప్రశ్నం సింహము గర్జించినట్టు కేక వేసి నాయలవాడ పగటి నేను నిత్యమును కావలి బురుజు మీద నిలిచి ఉన్నాను రాత్రి అంతయు కావలి కాల్చున్నాను కావలివానికి ఏం కనిపిస్తుంది అవన్నీ అని దేవుడు హెచ్చరిస్తుండ్రు నీ బాధ్యత నీకు దేవుడు ఏ వాక్యం చూపిస్తున్నా అవి నువ్వు ధైర్యంగా చెప్పాలా బలహీనత ఏందంటే నువ్వు శారీరకమైన ఆ విషయాలను ఆసక్తి చూపిస్తే నీకు ఎప్పటికీ కనిపించవు ఈ రోజు ఒక కుప్తం నీకు ఒక వాక్యం చూపించి సమయాన్ని ఒకవేళ వచ్చేవారం వీలైతే మనం ముగించుకోవచ్చు బోధ అన్ని భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో అవన్నీ నీకు చూపించుతాడు దేవుడు ఎందుకంటే నీకు చూపించకుండా ఏం చెయ్యలేడు వేరే వాళ్ళు చూడలేని స్థితిలో ఉన్నారు నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు చూపిస్తాడు ఇవన్నీ నువ్వు వీటన్నిటిని చూసి అన్నింటిలో ప్రకటించాలా నువ్వు ఇంకా శారీరకంగానే ఉంటే నీకి కనిపించవు సరే నేను ఆత్మీయంగా ఉన్నాను నాకు అన్ని అర్థమైన శరీరంగా తయారైనావనుకో ఇవి పనికిరావు ఇవి నీ మైండ్ లో మర్చిపోతావు నీకు అవి ఏమి కనిపించవు నువ్వు ఎంత వెతికినా దొరకవు ఇవి కాబట్టి నువ్వు సంపూర్ణంగా తయారైతేనే గాని వీటిని నువ్వు గ్రహించలేవు ఈ కవలివాడు చెప్పినట్టు నువ్వు చెప్పగలవా నేను పగలంతయో దానిమీద నిలబడ్డాను ఆ ప్రాకారం మీద రాత్రి అంతయో కావలి కాయిచ్చున్నాను నీ ను చేయగలవట్లా నీ హృదయంలో ఇది శారీరకమైన బోధ కాదు నువ్వు శారీరకంగా దాని మీద తిరిగేది కాదు ఒక పెద్ద పట్టణం చుట్టూ గోడ కట్టుకొని తిరిగేది కాదు హైదరాబాద్ చుట్టూ తిరుగుతా అయిపోలే హైదరాబాద్ చుట్టూ తిరిగిన ప్రాకారం కట్టిన అంటే కాదది ఇది ఆత్మీయమైంది ఇది ఆత్మీయమైనది ప్రాకారం కూడా ఆత్మీయంగా అయింది ఆ ప్రాకారం దేనికి సాదృశం ఉంది లక్ష నలభై నాలుగు మంది సాదృశంగా ఉంది వాళ్లలో నిన్ను దేవుడు కావలివా అని వాళ్ళని నియమిస్తున్న నీకు నిద్ర ఉండదు సేవ అట్లుంటది ఆత్మలో నువ్వు మేల్కొని ఉండాలా కానీ ప్రాకారం లోపల పట్టణం లోపల ఉన్న వాళ్ళందరు నిద్రిస్తున్నారు పండగలు వస్తే అందరు నిద్రిస్తున్నారు పండగలు వస్తే నిద్రిస్తారు క్రిస్మస్ అంటే మీకు తెలుసా పదం మాస్ అంటే చనిపోయిన వాళ్ళకి చేయబడే ప్రార్థన కథలిక్స్ చేస్తారు మాస్ అంటారు దాన్ని మాస్ ఎక్స్ మాస్ అని కూడా కొంతమంది రాస్తారు ఇక్కడ చూసిన మీరు ఎక్స్ మాస్ ఎక్స్ అంటే అన్నోన్ అంటే గుర్తు తెలియని వ్యక్తి అని అర్థం ఎక్స్ అంటే గుర్తు తెలియనిది అంటే ను ఎక్స్ మాస్ చేస్తున్నావు అంటే గుర్తు తెలియని వారికి పడగ చేస్తున్నావా అంటే క్రీస్తుకి పోనట్టే కదా పైగా క్రీస్ మాస్ అంటే క్రైస్టు మాస్ అంటే క్రీస్తు చనిపోయినది జ్ఞాపకార్థంగా మాస్ చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆయన చెప్తున్నారు ఆత్మలో మీకు ఆయన తెలుస్తుంది సత్యం ఆయన పుట్టుకతేదా సత్యనతేదా జ్ఞాపకం చేసుకుంటే లోకమంతా పుట్టిన పండగ ఆయన చేసుకుంటుంది కానీ తెలియదు క్రైస్ట్ మాస్ అంటే సచ్చిపోయిన వాడు క్రైస్ట్ సచిపోయిన వాడు ఈ రోజు అని జ్ఞాపకం చేసుకుంటారు ఉల్టానా లేదా వాణి బుద్ది ఉల్టా వాడు వాక్యాన్ని ఉల్టా చేస్తాడు దాన్ని అర్థం చేసుకోలేని క్రైస్తవులు నిద్రపోతాడో లేదా లోపల అందరు నిద్రపోయారు సునామీ వచ్చింది ఏమైంది అందరు నిద్రపోయినా లేదా తెల్లవారి మేల్కున్నరా నిద్రలో నుంచి సరే అది శరీరకమైన విషయం ఆత్మలో కూడా నిద్రించింది కాబట్టి శరీరంలో కూడా నిద్రించింది అంటే చనిపోయినా లేదా హైదరాబాద్ నుంచి ఎంతమంది నేను చూసిన తర్వాత లెక్కలు న్యూస్ పేపర్లో హైదరాబాద్ నుంచి చాలా మంది పేరు వెలంకనీకి చెన్నై దగ్గర క్రిస్మస్ పండగ చేసుకుందామని గంభీరంగా పండగ చేసుకున్నారు తెల్లవారి ఇరవై ఆరవ తారీఖు మేల్పలేకపోయినారు వాష్ అవుట్ సరే నువ్వు నువ్వు వాళ్ళు చచ్చిపోయినవారి సంతోషపడుతున్నావా కాదు దేవుడు చూపిస్తున్నాడు నీకు తీర్పు ఏ రీతిగా నువ్వు గ్రహించలేని స్థితిలో ఎందుకు నాకేం కాదు అని మరణంతో నిబంధన చేసుకున్న క్రైస్తవ జీవితం మీద మత క్రైస్తవులు మనం కాదు నేను క్రైస్తవులని చెప్పుకుని నేను ఎందుకంటే అది అన్యుల పేరు అది దేవుడు నాకు ఒక మంచి పేరు పెట్టిండు దేవుని ప్రజనే దేవుని సొత్తు పరిశుద్ధ జనంగా నన్ను తయారు చేసుకున్నాడు మళ్ళీ ఎందుకు స్పెషల్గా ఆ గుంపులో పోయి జాయిన్ కావాలా అన్నకెళ్లి బయటికి వచ్చినాక వారి సహవాసంలో నువ్వు పాల్పొందితే వారికి పట్టిన దుస్థితి నీకు పడుతుందని వాక్యం ఉంది కచ్చితంగా ఏ రీతిగా వాల్త పాటు పోయి నువ్వు పడగ చేసుకుంటే నువ్వు కూడా వాష్అవుట్ అయిపోతావు అది విదానం చూడండి ఎహెచ్కెల్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నువ్వు చూసిందల్లా సింహము గర్జించినట్లు గర్జించి చెప్పాలా అని వాక్యం చూసినాం ఇప్పుడు సరే ఇక్కడ ఏం చూస్తున్నాం ఎహెచ్కెల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇది చూసి మనం కొంచెం ముగించుకుందాం వచ్చేవారం దీన్ని ఇంకా కొనసాగించుకుందాం ఎహెచ్కెల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వర్షం నుంచి అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను దేవుడు నీకు ఏం సెలవిస్తే నువ్వు ఇసల్పాలకు పోయి చెప్పాలా ఎవరా ఇసల్ క్రైస్తవులు నరపుత్రుడా వారు చేయించినదాన్ని చూచుతున్నావు గదా నేను చూస్తున్నాను బ్రవ్వా అని చెప్పగలవా ప్రవ్వా నేనేమో దివరాత్రులు మేల్కొని చూస్తున్నాను ప్రవ్వా వాడేమో లోపల పండుకున్నాడు ప్రవ్వాడు కునికి నిద్రిస్తున్నాడు ప్రవ్వా పండగలని ఆచరణని నియమ కథనములని సబ్బాసలని అమావాస్యములని వాడు సంవత్సరములని మాసములు అన్ని ఆచరిస్తూ వాడిని నిద్రిస్తాడు ప్రవ్వా నేనేమో ఒక్కడిని ఒంటరిగా దాని మీద ఎదురుతూ మేల్కున్నాను ప్రవ్వా ఒక్కడు పండగ చేసుకుంటాడా చేసుకోలేడు ఒకళ్ళు నువ్వు పండగ నీ హృదయానికి సంబంధించింది నీ హృదయానికి సంబంధించింది పలాని రోజే పుడతాడు ఆయన ఆయన మొదటియు కడపట్టును ఉండువాడను యుగ యుగములకు జీవించువాడను అల్ఫయయు ఒమేగయో ఆయననే ఆయనకి పుట్టుక లేదు మరణం లేదు ఇవన్నీ నీడలు నిజ స్వరూపం ఆయన ఎక్కడుంది ఆయన జగత్ పునరులు వేయకూడక ముందే గొరె పిల్ల వల్లే అనే వాక్యం చూడలేదా అది నిజ కాబట్టి ఆయన ఏమని మాట్లాడుతుండ్రుడా వారు చేయుదని నువ్వు చూచుచున్నావు గదా నా పరుషుధ నేను విడిచిపోనట్లుగా ఆయన విడిచిపోతున్నాడు త్వరలో క్రైస్తవ మందిరాన్ని విడిచిపోతున్నాడు ప్రకటన చూస్తాం ఆయన విడిచేసి బయటకు వచ్చినట్టు చూస్తాం మన ప్రకటనలో ఇస్రాయేల్ ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచున్నావా పటణం లోపల మందిరం లోపల ఈ తట్టు తిరిగి చూసినల్లా వీటి కంటే మరీ అధికమైన హేయ క్రియలు నాకు అసలమైన చూస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇప్పుడు నువ్వేం చెయ్యాలా ఎనిమిదవచనం కావాలి వాడా నువ్వేం చెయ్యాలా ఎనిమిదవ వచనం నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారము ఒకటి కనబడను సరే ఈ గోడ లక్షా నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం లేక నీకు సాదృశ్యం నీ హృదయంలో నువ్వు దీన్ని చూడగలవా గోడకు కన్నమేయడం అంటే నీ హృదయంలో దీన్ని నువ్వు చూడగలవా ఏంది అది ఆ ద్వారం లోపలికి నువ్వు పోగలవా నీ హృదయ అంతరంగంలోకి నువ్వు పోయి దాన్ని అర్థం చేసుకోగలవా ఇది కష్టమే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం క్రైస్తవులు ఏ రీతిగా జీవిస్తుండ్రు ఈ రోజు అనే విషయము నీకు అర్థం కావాల ఆ రోజు ఏహెచ్కే లు చెప్పిండు ఏ హెచ్కేలు శీకమైన సహోదరులు ఎట్లా జీవిస్తుండ్రో చూసుకో అంటే ఏ చాలా బాధ వాటిని అర్థ చేసుకుని ఆ గోడ దర్శనంలో చూడడం ఏంటి చాలా కష్టమైన ఈసారి ఎంత భయంకరంగా జీవించు అని చూపిస్తుండ్రు ఈ రోజు నీకు చూపిస్తుంది ఇది క్రైస్తవులు ఏ రీతిగా జీవిస్తుండ్రో ఏరీ జీవిస్తున్నారు నేను గోడకు కన్నము త్రవి అంతలో ద్వారమొకటి కనబడను నువ్వు లోపలికి చొచ్చి ఇక్కడ వారు అంటే ఇసల్ ఎట్టి హేయ కృత్యములు చేస్తున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పొయి చూచి తిని సరే పదవచనంలో ఏం కనిపిస్తుంది కావాలి వాడా నువ్వు దీని అర్థం అప్పుడు ప్రాకడి సకల జీవుల ఆకారమును హేమైన మృగముల ఆకారమును కదా ఏముని మొదటిది ప్రాకేడి సకల జంతువులు ఏం ప్రాక్తవి చెప్పండి సర్పములు కదా ప్రాకేడి హర్పంలో పూజిస్తున్నారు వాళ్ళు దాని తర్వాత మృగములు సరే ప్రాకేడివి దేనికి సాదృశ్యం సర్పములకు సాదృశ్యం తర్వాత ఏముంది ఏ మృగం అది హేమైన అసహ్యమైన మృగములు మృగము అంటే జబర్దస్తిగా దోచుకునేదాన్ని మృగం అంటారు జబర్దస్తి చేసేది బలవంతం పెట్టి మనుషులని మనుషులని దగ్గరికి వెళ్ళి గుంజుకుండేది మృగం దాని గుణం అది మృగం అంటే ఫోర్స్ ఈ లోకంలో ఎవడు ఫోర్స్ చేసినా వాడు కాబట్టి మనకు తెలిసింది దేవుడు మనం చూపించింది ఈ లోకంలో ఏమేమి ఫోర్స్ చేస్తాయి మొదటిది పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఫోర్స్ చేస్తారు రెండవది గవర్నమెంట్ మన మీద ఫోర్స్ చేసినట్టు పన్ను కట్టు పన్ను గట్టు పన్ను ఎన్నిసార్లు మెసేజ్ వస్తాయో త్వరగా పన్ను గట్టు త్వరగా పన్ను గట్టు నేనెందుకు కట్టాల పన్ను ఆఫీసు కట్టుకుండేది వాడు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుని వాడు కట్టుకుంటాడు మళ్ళీ నేనేందుకు కట్టేది అసలు ఎప్పుడు రానే ఫస్ట్ టైం నా లైఫ్ లో చేస్తున్నా త్వరగా పన్ను కట్టు త్వరగా పన్ను కట్టు అని వస్తున్నాయి జబర్దస్తి చేస్తున్నాయి పన్ను కట్టకుంటే నీకు పనిష్మెంట్ ఉంటది నీకు జైలు ఉంటుంది భయపెడుతున్నాడు వాడు ఇట్లా ఎవడైతే భయపెడతాడో వాడు మృగానికి సాదృశ్యం ఇది కాకుండా నాకు క్రైస్తవ మతం కూడా నాకు ఒక మృగంలాగానే కనిపిస్తున్నా జబర్దస్తి చేస్తుంది రో నువ్వు మా చర్చికి రాకపోతే నువ్వు ఎత్తబడవు నువ్వు ఇక్కడ రాకపోతే నీకు రక్షణ రాదు భయపెడుతుంది నువ్వు ఈ చర్చికి వెళ్లిపోతే నీ శవానికి సమాధిస్త ఇవ్వం ఇందాక అభివృద్ధి చెప్పింది పైసలు కట్టాలని నువ్వు ఈ చర్చి విడిచి వెళ్ళిపోతే నీ పిల్లలకు ఎవడు పెళ్లి ఇస్తాడు నీ కొడుకు ఎవడు కూతురు ఇస్తాడు మా కూతురుని మేమేమో జబర్దస్తి భయపెట్టి మనల్ని బలహీన లోపరుచుకుంటున్నారు సైతాన్ని లోపరుచుకుంటున్నాడు వాడు మొదటి నుంచి వాడు లోపరుచుకునేవాడు సత్తాయిస్తుంటాడు మనల్ని ఒకప్పుడు కొన్నిసార్లు నీ కూడా నేను సంఘాలు విడిచిపెట్టి బయటకు నేను ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నా ఎందుకంటే కావాలి వాడు ఒంటరి వాడు ఒంటరిగా తిరుగుతాడు వాడికి పాస్తారు ఉన్నాడా వారికి ఒకడే పాస్తారు ఏస్ప్రో ఒకడే పాస్తారు మనకి ప్రధాన కాపరి అని బైబిల్లో వాక్యం ఉంది తండ్రికి నీకు నువ్వు మధ్యవర్తి ఒక్కడే ఇంకా లేడు ఏస్ప్రోవ్ ఒక్కడే మధ్యవర్తి మనకి ఇంకా ఎవరు లేడు అది ఎప్పుడార్థం కావాలా క్రైస్తవులకి తను మంజ్రాన్ని విడిచిపెడుతున్నా ఇప్పుడు వాక్యం మనం చూస్తున్నాం నువ్వేం చేస్తున్నావు గోడ కన్నం వేసి చూడు వాళ్ళు ఎట్లా జీవిస్తుండ్రో ఇంకొక హేయమైన క్రియ నేను చూపించి వాక్యాన్ని ముగిస్తాను పదమూడవ వచనంలో నరపుత్రుడా మరి ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటన్నిటినీ మించిన అతి బాగా అర్థం చేసుకోండి అన్నిటికంటే చెడ్డది అన్నిటికంటే అసహ్యమైంది వాళ్ళు చేస్తున్నారు ఏంటది వీటన్నిటికీ వీటన్నిటినీ మించి నా అతి హేయ కృత్యములు అంటే కార్యములు వారు చేయట చూతువు అని నాతో చెప్పాను చూతువు అంటే చూడబోతున్నావు త్వరలో చూస్తావు ఇప్పుడు సమరస్ తీరుస్తానన్నాడు అమ్మా ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది వస్తుందంటాడు వచ్చిందంటేంది ఎవరికైనా అర్థమవుతుందా ఆయన దృష్టిలో టైం ముందుకు వెనకలది హుషాల ఉంటది టైం ముందుకు వెనకలబోతుంది కానీ నీ దృష్టిలో టైం ఎప్పుడు ముందుకే పోతా ఉంటది కానీ ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటే నువ్వు సృష్టి ఆరామానికి ముందు నువ్వు లేవా బైబుల్ వాక్యం చెప్తుంది గ్రంథపు చుట్టలో నేను రాయబడి ఉన్నాను వాక్యం సామెత్ర గ్రంథం నలభై అధ్యాయంలో మనం చూస్తాం గ్రంథపు చుట్టలో నేను ఉందా కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం నలభై దావిదమైన గ్రంథం చాలేనున్నాను అంటే ఆదేందు వాక్యం ఉండను ఈ సృష్టి ఆరంభం ముందే నేనున్నాను కాబట్టి టైంకి ముందే నేనున్నాను శరణంలో ఉంటే టైం శరంలో లేకుంటే టైం లేదు దానికి పద్నాలుగో వర్షంలో ఏందా అతి హేయమైన కృత్యం ఇసల్ పైలు చేసిన అతి హేయమైన కృత్యం ఏంది యహోవా మందిరపు ఉత్తర ద్వారము ఇది ఎక్కడ జరుగుతుంది ఈ హేయ కృత్యములన్నీ మందిరం లోపల జరుగుతున్నాయి కావ నువ్వు చూడగలుగుతున్నావా సేవకుడా కూడా నువ్వు చూడగలుగుతున్నావా వీళ్ళు చేస్తున్న భయంకరమైన పాపములు మందిరం లోపల మందిరం బయట కాదు ఏలి కుమారులు వ్యభిచారం చేశారు మందిరం దగ్గర అది శరీరమైన వ్యభిచారం ఇక్కడ జరుగుతుందంతా ఆత్మీయంగా ఉంది వ్యభిచారం మోహపు చూపు పలు రకాల విగ్రహాలు వ్యభిచారానికి సాదృశ్యం మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుటూచితి ఏందది తమ్మూజు దేవతకి తమ్మూజు దేవతను గూర్చి ఏడుస్తున్నారు సరే ఇసల్పదులు అందరు మందిరములో ఉత్తర ద్వారం దగ్గర ఉత్తరము ద్వారం అంటే ఇది ఈస్ట్ కదా ఇది ఈస్ట్ అది వెస్ట్ అది నార్త్ ఇది సౌత్ అంతేనా అది నార్త్ కదా అంటే అటు దిక్కు అటు దిక్కు దానిది ఇటు దిక్కు సన్ సరే వాస్తవ గురించి చెప్తున్నానుకుంటున్నాము మీరు అటు దిక్కు నార్త్ అక్కడ ఒక తలుపు ఉంది చర్చకి ఇక్కడ ఒక తలుపు ఇక్కడ ఒక తలుపు అక్కడ ఒక తలుపు అక్కడ తలుపు దగ్గర వాళ్ళు ఈ దేవతను గురించి ఏడుస్తున్నారు సరే దీని క్లుప్తంగా చెప్పి ఈరోజు వాక్యం ముగించుకుని వచ్చేవరం ఇదే వాక్యాన్ని మళ్ళా ముందు ఎందుకంటే ఇదే వాక్యంలో ఈ తమ్ముసు దేవత దేనికి సంబంధించింది ఇసల్ పదులు దాని గురించి ఏడుస్తున్నారు కానీ ఈ రోజు క్రైస్తవులు దాని గురించి ఎట్లా ఏడుస్తున్నారు పాతవి గతించిన సమస్తం కృతమైన వారి ఆత్మలు ఏడుస్తున్నాయి ఈరోజు ఇసైల్ ఆత్మలు ఈ రోజు క్రిస్మస్ పండగ చెట్లు పెట్టుకుని ఆనందిస్తున్నారు కాని వారి ఆత్మలు ఏడుస్తున్నాయి తెలియవు చూడండి అక్కడ యహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది మనుషులు కనబడి వారు వారి వీపులు ఎహోవా ఆలయం తట్టు వారి ముఖములు తూర్పు తట్టు తిరిగి ఉండెను ముఖం తూర్పు అంటే దిక్కు కదా ఇటు దిక్కు తూర్పు సరే ఉత్తరం దిక్కున ఏముంటాయి విషయం నేను వచ్చేవరం మీకు చూపిస్తాను ఎందుకంటే ఈరోజు అన్ని అన్ని ఒకసారి తలలేసుకుంటే కూడా మన తలకై బదలైపోతుంది నాకైతే తలనొస్తుంది నిజంగానే తలనొస్తుంది సర్దితం కావచ్చు తూర్పున ఏముంటాయి ఇటు దిక్కు ఏముంటది ఇక్కడికి సూర్యుడు కదా సరే వారు తూర్పులో నున్న సూర్యునికి నమస్కారము చేస్తున్నారు ఉత్తర పెట్టిరు తమ్ముస దేవత దగ్గర ఉత్తరం పెట్టిరు దాని దగ్గర కూర్చొని సూర్యునికి నమస్కారం చేస్తున్నారు అప్పుడైనా నాతో ఇట్ల నరపుత్రుడా నీవు చూచితివే సరే ఉత్తరమున ఏం పెట్టినరు వాళ్ళు తమ్ముసు దేవత బొమ్మ పెట్టినరా లేదు ఇక్కడ ఉంది చూడండి అప్పుడైనా నాతో ఇట్లనన్ను నరపుత్రుడా నువ్వు చూచితివే యూద వారు ఇట్టి ఇక్కడ ఇట్టి హే కృత్యములు జరిగించట చాలదా వారు దేశము బలాత్కరంతో నింపుచ్చు చూడండి బలాత్కరం అంటే మృగం ఇస్ పదులు ఒక మృగంలాగున్నారు నువ్వు దాన్ని అర్థం చేసుకుంటా బ్రదర్ డేంజర్ బ్రదర్ బయట చెప్తే తంతర్ ఇస్సాయిల్ పదులే ఈరోజు ఒక మృగంలాగా కనిపిస్తున్నారు క్రైస్తవులని హింసిస్తున్నారు ముస్లింస్ ని హింసిస్తున్నారు వాళ్ళు హింసిస్తలేరా కష్టంగా హింసిస్తున్నారు నాకు కోపము పుట్టించుదురు తీగే తీగ పెట్టుకున్నారు ఇప్పుడు చూడండి తమ్మూసు దేవత అంటే తీగకు సంబంధించింది బోధ తీగ మునకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు ఈ తీగ దేనికి సంబంధించింది క్రిస్మస్ ట్రీకి సంబంధించింది చెట్టు అది ఈ తీగ క్రిస్మస్ ట్రీ చెట్టు తమ్ముస దేవతకి చెట్టిది సరే తమ్ముస దేవత గురించి క్లుప్తాన్ని నేను మీకు చెప్పేసి ఈరోజు వాఖ్యం ముగిస్తాను వచ్చేవారం నేను ఈ తీగ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ అవుతుందని యశ్వే గ్రంథం నలభై అధ్యాయంలో ప్రవచనం ఉంది మనం రెండు మూడు సార్లు చూసినాం యశా గ్రంథం నలభై అధ్యాయంలో ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ భవిష్యత్తులో పెట్టుకుంటారు ప్రవచనం ఉంది ఎందుకు చెప్తుండూ ఎందుకు చెప్తున్నాడు చూ ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు భవిష్యత్తులో ఎక్కువగా నాకు కోపం పుట్టించుద్రు రెండు వేల సంవత్సరాలు అంటే ఈ ప్రవచనం నెరవేరే హెచ్కే గ్రంథం అంటే దగ్గర దగ్గర ఐదు వందల పుట్టక ముందు అంటే ఏడు సంవత్సరాలు ఐదు ఏడు సంవత్సరాలు ఏషయాకి వీళ్ళ కాలం ఏసో కాలం అంటే రెండు సంవత్సరాల క్రితం చెప్పబడ్డ ప్రవచనం ఏం తెలుసా భవిష్యత్తులో ఎక్కువగా నాకు కోపం పుట్టించబోతున్నారు వీళ్ళు ఎట్లా తీగకి ముక్కు పెట్టుకున్నారు ఇది పచ్చని చెట్ట ప్రతి పచ్చని చెట్టు కింద పాపం చేసిరి అని వ్యాఖ్యలు చేస్తాం పాత నిబంధన కాలంలో అంత వ్యాఖ్యలు అవే ప్రతి పచ్చని చెట్టు క్రింద వీరు పాపము చేయిచు వచ్చిరి కృత నిబంధనకు వస్తే చెట్టు కనిపిస్తుంది పచ్చని చెట్టు ఇది పచ్చని చెట్టా కాదా అని ముక్కు వాసన పెట్టుకుంటే తెలదా ఇది ఫ్రెష్ కాదా ఈ చెట్టు ఆ కొమ్మ ఫ్రెష్ కుందా లేదా అని ముక్కు పెట్టుకుంటే తెలుస్తుంది వాసన వాళ్ళు ముక్కు ఎందుకు పెట్టుకుంటున్నారు ఇది ఫ్రెష్ కాదా అని తెలుసుకోవడం కొరకు అది ఆచరం ముక్కు పెట్టుకుంటున్నారు ఎందుకు ఆచారం ఫ్రెష్ గాలి పీల్చడం కొరక ఈ చెట్టు మా పెట్టుకుంటే మా కాలుష్యం వెళ్లిపోతుందనా వాడి హృద్ధి వాడి సత తలంపులు ఏనెత్తి కానీ దేవునికి మటుకు బహుగా కోపము పుట్టించి తమ్ముజ దేవత గురించి నేను వాక్యం చెప్పేసి ఇప్పుడు ముగిస్తున్నాను నేను తమ్ముజ దేవత పాత కాలంలో కణానీయులు అమ్మోనీయులు వీళ్ళందరూ పూజించేవతను ఈ దేవత దేనికి సంబంధించిందంటే ఈ దేవతకి ఒక కొడుకుంటాడు వాడి పేరె తమ్మూజు కొడుకు చచ్చిపోతే కొడుకు ఎలా చచ్చిపోయింది అంటే తమ్ముజు దేవత ఇక్కడ నేను ఎక్కడ రాసుకున్న ఎన్నో సంవత్సరాల క్రితం తమ్ముజు దేవత శీతకాల పండగను ఆచరించదురు అనేదో రాసుకున్నా సరిగా లేవు అక్షరాలు పోయినాయి శీతాకాలం చలికాలం అనుకుంటా అదేనా వర్షకాలమ్మా వర్షాకాలమ్మా చలికాలం ఇది చలికాలంలో ఈ దేవతకి పండుగ చేస్తారంట వాళ్ళు కాబట్టి ఈ ప్రపంచమంతటా పండగ ఆశ్చర్యం నాకైతే ఇప్పటికీ కూడా ఎందుకంటే వాళ్ళకి సమ్మర్ ఉంటే మనకి వింటర్ ఉంటుంది వాడికి వర్షాలు పడుతుంటే మనకి ఎండ ఉంటుంది కానీ ఈ పండుగ ఏందో కాని ఆశ్చర్యం కరెక్ట్ ఏ దేశంలో చూడు మంచి గురుస్తూ ఉంటది అమెరికాలో మంచి గురుస్తుంది ఇప్పుడు ఇంగ్లాండ్లో మంచి గురుస్తుంది హైదరాబాద్ కూడా మంచి గురుస్తుంది ఈ పండుగ వస్తే అదేందో నాకైతే అది దేవుడు మనకు చూపిస్తుండు నువ్వు రంధ్రం వేసుకొని చూడు ఇంకా గోడకి ఎందుకు కాబట్టి ఖచ్చితంగా దాని ఆత్మ ఈ రోజు ఉన్నది క్రైస్తవ సంఘం లోపల ఆ పట్టణము లోపల వీళ్ళు ఎరుసలేము మందిరం లోపల చేస్తుంది ఈ పండగ ఎవరు చూస్తాడనా ఉత్తరం దిక్కున్నా ఈ ముక్కును పెట్టుకుని తీగది ఎంత పెద్ద తీగది చెట్టు ఆ చెట్టుని పెట్టుకుని అందరూ దాన్ని ఆచరిస్తుంటే దేవుడు నాకు బహువ కోపం పుట్టిస్తున్నారు వచ్చేవరము ఈ తమూస దేవతను చూస్తాం తమూజ దేవత కొడుకు వాడు ఒక్కడే ఉంటాడు వాడు గొర్రెని రాస్తా ఉంటాడు ఈ మంచుకి ఎలుగుబంటొచ్చి వాడిని చంపది కథ ఇది చరిత్రలో ఇది స్టోరీ ఉంది వాడు ఎలుగుబంటిని ఎలుగుబంటి వాని రక్కేసి చంపుతుంది ఒక్కడే కొడుకు వాడు అప్పుడు ఈ దేవత నా కొడుకు తచ్చిపోయింది అని ఏడుస్తా ఉంటది ఏడుస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు నువ్వు ఏడవద్దమ్మా నీ కొడుకు సావలేదు ఇవ్వ బతికే ఉన్నాడు అనేసి ఆ చెట్టుని నాటి దానికి డెకరేషన్ చేస్తారు వచ్చారు నేను మీకు చూపిస్తాను అన్ని వాక్యాలతో ఉత్తగా కథలు చెప్పేది కాదు బైబుల్లో ఉన్న ఇవన్నీ వాళ్ళు నెరవేర్చారు వాళ్ళు చేశారు వారికి వారికి దృష్టాంతములుగా జరిగే యుగాంత మీకు బుద్ది కలడం రాయబడ్డ ఇవన్నీ వాక్యాలు అవి నెరవేర్నాయి అక్కడ ఆత్మలో ఈ రోజు మీ మధ్య నెరవేరుతున్నాయి నువ్వు క్రిస్మస్ ట్రీ అనుకుంటున్నావు అప్పసలు పెట్టింద్రా క్రిస్మస్ ట్రీ వాడు ఏమైనా పండుగలు చేసిరా పస్క పండగ చేయలేదు పెంతకోస్త పండుగ కూడా చేయలేదు వాళ్ళు పెంత అనే పండుగ రోజు దేవుని ఆత్మ దిగింది అంతేగాని వాళ్ళు పండుగ చేయలే సమాప్తమైన అంతే శిలో మీద సమాప్తమైన అంతే నేను ఇంకా ఏవి ఆచరించాను పాత నిబంధన విధనాలు లేవు శుద్ధీకరణ ఆచరణ లేదు దశమ భాగములు అనేది లేదు అది దశమ భాగం అది దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో సివిల్లా అది ఇసల్పాల కొరకు ఇచ్చిన ఆజ్ఞ దేవుడు నీ సంపాదన నీ రాబడి దశమభాగము సమర్పించాలనేది ఒక లా అది అది వానికి లా నీకు కాదు అందుకే పేతుడి పౌలు వాళ్ళందరినీ దాన్ని బాగా అర్థం తీసుకోవాలి వాళ్ళు ఎవరు చెప్పలే బోధ వాడు చెప్పినప్పుడు నువ్వు పాటిస్తావంటే నువ్వు నీడని వెంబడిస్తున్నావు అందుకే అపోస్త కాలంలో వాళ్ళు దశమభాగం ఇవ్వకుండా ఎవరికి తోచినంతగా వాడు ఇచ్చిన మన వాక్యం చూడమా ఎవరికి తోచినంతగా వాడు తీసుకొచ్చి అపోస్త కాలేజీతో పెడితే వాళ్ళేం చేసిండ్రు ఎవడికి ఎంత అవసరమో వానికి అంత మంచిదిరా అప్పుడు ఏం జరిగింది ఎవడికి హెచ్చుగలేదు ఎవరికి తక్కువగా లేదన్నది వాక్యం అందరికీ సమృద్దిగా ఉండే అది దేవుని విధానం అది కాబట్టి నీదేదా ఎక్కువ ఉంటే ఎవరికని ఇచ్చుకో లేకుంటే దాంతో సమాధానపడు ఎంత అంత కాబట్టి క్రైస్తవ జీవిత విధానం ఏసో చెప్పిండు ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుడి అక్కడ చిమ్మట దొంగలు ఉంటారు అని చెప్పి మీరు ఏవి కూడా మీ జులలలో ఏం పెట్టుకోవద్దు బంగారం పెట్టుకోవద్దు వెండి పెట్టుకోవద్దు ఏం పెట్టుకోదని చెప్పి నేను అది వాచ్మెన్ జీవితం అది వాచ్మెన్ ఈ లోకంలో ఏం సంపాదించుకోడు వాళ్ళు ఉంటాడు తిరుతనే ఉంటాడు వాళ్ళ జీవితాంతం నీ జీవితాంతం అంతా తిరుగుతూనే నీ సేవ జీవిత విధానం గోపురాలు కట్టుకుంటేనే నీకు వచ్చే నువ్వు తిరిగి ఏషవు మన్యాన్ని లేపుతున్నావు దేవుడు దాన్ని కూలగొడతాడు మళ్ళీ చర్చలు మనం ఉన్నాం ఇప్పుడు ఎందుకు మనుషులు నిర్మించిన మనుషుల హస్తాల చేత నిర్మించిన మందిరాలలో నేను నివసించను అని చెప్పేసి దేవుడు నా ప్రియుడు తన హస్తాలతో నిర్మించే మందిరమేనని ఉంటా అన్నాడు ఈ వాక్యాల చూసిన మనం కాబట్టి ఎవరా ప్రియుడు మన ప్రభువే ఆయన హస్తాలతో నిర్మించబడ్డ మందిరం మనం విశ్వాసులం మనం మధ్యనే నివసిస్తారాయన కాబట్టి నువ్వు ఈ గ్రహించు అనేకులకు ప్రకటించు ఈ దినాలు ఆచరించే వాళ్ళకి కచ్చితంగా ఉంటుంది క్రిస్మస్ రోజు కొన్ని వందల మంది చచ్చిపోతారు నేను ఎన్ని సాల్ చేస్తున్నా న్యూస్ పేపర్ లో ఎందుకంటే చర్చి ల సీటు దొరకదనేసి ఆత్రమాత్ర మాత్రం పరిగెత్తారు ఆ పొద్దున్నే మూడు గంటలకు నాలుగు గంటలకు వేసి ఈ రోజు చర్చి ల దొరకదనేసి అందరు స్పీడ్గా మోటార్ సైకిల్స్ మీద కారలపై కుప్పలు కుప్పలు చచ్చిపోతారు ఫారిన్ కంట్రీస్ లలో వాడి లైఫ్ లో ఎప్పుడు చర్చ్ చూడనట్టు క్రొత్త లేదు చర్చ్ బిల్డింగ్ కాన్సెప్ట్ పాత ఉంది అది కూలిపోయింది ఆ మందిరం కూలిపోయింది ఈ రోజు వరకు కట్టబడలేదు కావాలనే దేవుడు కఠనీయాడు అది ఎందుకంటే నిజమైన మందిరము ఏసవే ఆయన విమరించవాళ్ళం మనమే ఏసుకోం అందుకే నీ మందిరమే నేనుండగారు పాట పాడతావు నా ఎందు నడిపించవా అసలైన మందిరం తెలిసి కూడా నువ్వు నిజంగా బ్రదర్ నేను చర్చ కట్టుకోవాలనుకుంటున్నా బ్రదర్ ఫండ్స్ కావాలా నీ శారమైన బోధ శారీరకమైన క్రైస్తవ జీవితం అది తప్పు మళ్ళీ ఎట్లా ప్రార్థన చేయాలి బ్రదర్ బైబుల్ లా ఎట్లుంది అపృష్టకరంలో ప్రతి ఇంట రొట్టె వీర్చుకోమని ఇందాక వాక్యం చేసినాం ప్రతి ఇంట ఇంట చర్చ నడవాలనుంది కట్టుకోమని చెప్పాలి బిల్డింగ్స్ కాబట్టి ప్రతి ఇంటనే పోతానల్ దేవుని సేవ ఇక్కడ ఒక ఇంట్లో ఒక ఐదు మంది కుటుంబాలు ఆరో వాడు వస్తే వాడింటి దగ్గర పెట్టండి వాడింటి దగ్గర ఒక ఐదు మంది కుటుంబాలు అట్లా పోతా ఉండాల సేవ జీవిత విధానం అది అపస్థ బోధ నీకు ఈ అర్థం కాకపోతే అపుస్తకరం చదువు మళ్ళా కాబట్టి ఎప్పుడైతే నువ్వు బిల్డింగ్ కడతావో ఇవన్నీ వస్తాయి తీగల్ నువ్వు కచ్చంగా తీగ పెట్టుకోవాలి చర్చ కడితే నీ దగ్గరకు వచ్చేవాళ్ళు కచ్చంగా తీగ కొరకు వస్తారు శాంతా క్లాస్ వరకు వస్తారు స్టార్ ఉందా వస్తారు ఒక పాస్టర్ నాకు చెప్పింది ఇదిగో బ్రదర్ ఇక్కడ స్టార్ పెట్టినరు ఆ పెట్టిన రక్షణ లేదు బ్రదర్ అన్నాడు అదే పాస్తర్ మళ్ళా స్టార్ పెడుతుంది నేను చూసిన నేను పోయారిన నువ్వే కదా చెప్పింది ఈ స్టార్ పెట్టుకున్న రక్షణ లేదనేసి అప్పుడు దేవుడు నీకు బయలుపరచండి ఇప్పుడు నీకు బయలుపరచలేదా అంటే అప్పుడు దేవుడు ఒకటి చెప్పి ఇప్పుడు ఇంకోటి చెప్తాడా పెట్టుకోమని చెప్తాడా రోంఫా దేవతకు నక్షత్రాన్ని వాళ్ళు ఎత్తిరని వాక్యం ఈ నక్షత్రము రొంఫా దేవతకు సంబంధించింది ప్రతి దేవతను తెచ్చిపెట్టుకున్నా దే హేక్స్ టు ద క్వీన్ ఆఫ్ హెవెన్ అని మనం వచ్చారా చూపిస్తున్నాం నీకు వాక్యం ఆకాశరాణి వాళ్ళు కేక్ సరిపించింది కాన్సెప్ట్ ఆఫ్ కేక్ అక్కడి నుంచి వచ్చింది ఈ రోజు నువ్వు ఇంత పెద్ద కేక్ పెట్టిదని మొత్తం డెకరేషన్ చేసి యేసు నీకు సమర్పిస్తున్న కేక్ అంటున్నావు కానీ ఏ యేసు ప్రభుకెంది వేరే ఒక యేసుకి వెళ్తుంది నీ మహిమ ఆ వేరే ఒక యేసు పేరే ఆకాశ రాణి ఇవన్నీ విషయాలు నువ్వు ఎప్పుడర్థం చేసుకుంటావు నీ కాలం ముగించక ముందా లేక నీ కాలం ముగించినాక అర్థం చేసుకుంటావా కాలం ముగించినాక వీటిని తెలుసుకుని నీకు హృదయం ఏముంది నీకు లాభం స్టెఫెన్ చెప్పింది ఇవన్నీ చచ్చిపోకము మన పితరులు రోంఫా దేవత నక్షత్రాన్ని భరించిర్రు వారి హృదయంలో ఇంటి మీద కాదు నీ హృదయంలో ఇంటి మీద పెట్టుకుంటావు ఆకాశానికి తల్లులు పిల్లలు తండ్రులు అందరూ కలిసి ఆ అప్పములు అర్పించింది అని వాక్యం కాబట్టి ఇవన్నీ చర్చలకు ఎట్లు వచ్చినాయి ఆ లేని అన్ని ఇక్కడికెత్త వచ్చినాయి అందుకే తండ్రుల మనసును పిల్లల తట్టు పిల్లల మనసును తండ్రుల తట్టు తిప్పుతానడు దేవుడు చివరి కాలం నీ కాలంలోనే అది నెరవేరబోతుంది దేవుడి యొక్క వాక్యాన్ని దీవించనిగా ప్రార్థిస్తాం పరశుద్ధి మీకు వందాలి ప్రవ్వాడి జీవితం ఒంటరి పోరాటం ఎంతగానో ప్రవ్వ బాధకరంగా ఉంది కానీ ఎప్పుడైతే నన్ను ఎన్నడను విడవను ఎడవానని చెప్పినవు ప్రవ్వ ఆ విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నెక్కలేని ధైర్యము సంతోషం నాకుంది ప్రవ్వ ఇసాకు సంతతి వారిలోనూ నా పెట్టలేదు ప్రవ్వా యూరోబామ్మ కుటుంబంతో పాటును నన్ను పెట్టలేదు ప్రవ్వ దాన్ని బట్టి మీకు వననాలు తండ్రి వారికి బుద్ది చెప్పడానికి కొరకు మీరు మమ్మల్ని లేవనెత్తున్నారు నైనా మాలో ఏ గొప్పతనం లేదు మేమేం స్పెషల్ కానీ కాదు మేము ఎక్కువ చదువుకున్నా కూడా కాదు మాకు స్పెషల్ బ్రెయిన్స్ ఏం లేవు ప్రవ్వ బుద్ది జ్ఞానము సర్వసంపదలు ఆయన ఏదే గుప్తం అయిన వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా సమస్తము మీలోనే ఉంది ప్రవ్వ మేము ఎక్కడికి పోగలం పేతురన్నట్టు ప్రవ్వ మేము ఎక్కడికి పోలేం ఎందుకంటే సమస్తము నీలోనే ఉంది ప్రవ్వా ఇంకెక్కడ పోగలం కాబట్టి మిమ్మల్ని మేం వెంబడిస్తాం మిమ్మల్నే మేము శుద్ధిస్తున్నాం గనపరుచున్నాం మీ నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటిస్తాం అటువంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి ప్రవ్వా కావలివాడి జీవితం ఒంటరి జీవితం ఎంతో బాధకరంగా దుఃఖకరంగా ఒంటరి పోరాటం ప్రవ్వా అయినా కానీ మేం ప్రవ్వా ఈ దుఃఖంలో ఉండడానికి వీల్లేదు దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తున్నారు మీరు యశ గ్రంథంలో ఆ ఉల్లాస వస్తాన్ని మాకు ధరింపజేయండి మాకు క్రిస్మస్ వస్త్రాలు అవసరం లేదు ప్రవ్వ మాకు మీ వస్తాన్ని ధరింపజేసి మీ నీతి వస్తాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి అనేకులకు ఈ విషయాలు మేం ప్రకటించాల ఈ కాలంలో ప్రవ్వ ప్రతి మందిరంలో తమ్మూసు దేవత తాండవం ఆడుతుంది రొంఫా దేవత ప్రతి మందిరం మీద కూర్చొనుంది ప్రవ అందర్నీ ఆహ్వానిస్తుంది లోపలికి వారి సహవాసంలో పాల్పోందన్నగాని ప్రవ్వ పాల్పొందులాగున ప్రవ్వా ఆకాశరాణికి వాళ్ళు కేక్స్ సమర్పించినారు ప్రవ్వా ఆ కేక్స్ లో పాల్ పొందుతూ క్రైస్తవ సంఘం మొత్తం సర్వనాశనం అయిపోయింది ప్రవ్వా అతి హేయమైన కృత్యం వాళ్ళ చెడ మీరు మాకు చూపిస్తున్నారు ఇవన్నీ సరిపోక ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలు కూడా తెచ్చిపెట్టుకున్నారు ప్రవ్వ ఈ కాలం మా కాలం బహుఘోరంగా ఉంది ప్రవ్వా సదమా గొమ్మర కాప్రస్థకారం లాగుంది ఆయన నోవాహు దినంల లాగా ఉంది ప్రవ్వా మేం మట్టుకు మిమ్మల్ని విచ్చిపెట్టకుండా మేం మట్టుకుమైనా మోసపోకుండా మీ కొరకు జీవించే బిల్గా తయారు చేసి మీ రాకరవర్ మమ్మల్ని సిద పరుచుకోమని రానయ్యిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఆమెన్